నామంలో మీ అందరికి వందనాలు మరొకసారి టీంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు ముఖ్యంగా దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాము కాబట్టి దేవుడు మనల్ని ఏదో విధంగా వాడుకుంటుంది కాబట్టి మనము ఎంతో భాగ్యం అనుకోవాలా కాబట్టి మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము దేవునికి ఈ మీటింగ్ లో మేము కలుగుం కాక మన మధ్యలో దీపాశీసర్ గారు ప్రార్థన చేస్తుంది దిలీప్ బ్రదర్ గారు పాట పాడతారు దీపా ప్రార్థన చేయండి ైజ్ రావు బ్రదర్ అందరికీ ప్రైస్ రావ్ మనం ప్రార్థన చేసుకున్నాం కలిసి మూసుకుంటే పరిశుద్ధుడ మహోన్నత సర్వోన్నత సర్వ చూసిన సర్వాధికారు వందనాలు ప్రభా జీవం కలిగిన తండ్రి తండ్రి దేవాయచప్రభ ఇచ్చిన అవకాశాల బట్టి ఎక్కువ వందనాలు దేవా ప్రభ యొక్క ధన్యత ప్రభ ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు నాయన కానీ మాకు అనుగ్రహించినారు దాని బట్టి ఎక్కువ తండ్రి దేవాయసు ప్రభా ఇందులో మేము పాల్గొంటున్నాం కాబట్టి ప్రభా మాకు ప్రతిరోజు ఒకటి న్యూ థింగ్ మాకు నేర్పిస్తున్నారు ప్రభా బేవా ప్రభా ప్రతి బిడకుడు ప్రభా ఆత్మీయంగా బలపడడానికి స్థిరపడడానికి ఇచ్చిన అవకాశాన్ని బయట నీకు వంద దేవా ప్రభా మరి ప్రతి కృపల జ్ఞాపకం చూసుకున్నాయి తండ్రి దేవాయూప్రభ సన్నిధిలో ప్రభా మేము అందరం కూడి ప్రార్థిస్తున్న నీ యొక్క ప్రజెన్స్ మా మద్ద ఉంచండి నేను దేవాయూ ప్రభా ను ప్రభా సెల్వం మరణం పొందిన దేవుడో ప్రభ మా కొరకు రానయ్యున్న దేవుడో ప్రభా దేవాస ప్రభా నీ రాజ్యాన్ని వదిలేసుకున్న ప్రభా మా కొరకు ప్రభా తిరిగి రానయ్యున్న గొప్ప దేవాన్ని కొందరాశండి దేవాయసు ప్రభ మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తే ప్రభా యొక్క బిడగా ప్రభ మా అందరిని పరిశుద్ధితో ముద్రించుకున్న గొప్ప దేవానికి కోందరాశండి తండ్రి దేవాయసు ప్రభా నువ్విచ్చిన ప్రతి కూడా ప్రభా మేము యూటిలైజ్ చేసుకోవాలి ఏది కూడా ప్రభా పోగొట్టుకోడానికి వీలేదనైనా దేవాయచప్రభ మేము ప్రతిదీ కూడా ప్రభా సాక్రిఫైస్ చేసుకోలేనా అప్పుడైతేనే ప్రభా నీలో ఇంకా మేము బలపడగలుగుతుండీ దేవాయచ ప్రభా మేం యుద్ధంలో ఉన్నవారం కాబట్టి ప్రభా యుద్ధంలో మేం విజయం పొందాలా కాబట్టి ఏసాని యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపుదాయ చెడి నీ యొక్క పరిశుధాత్మ పొందుకోవాలయనా అందుకే ఏ సిడరు వచ్చింది నింపండి మందుని అభిషేకించనే తండ్రి నీకే వందరాలి తండ్రి దేవాయచు ప్రభా ప్రతి బిడని కూడా కృపల జ్ఞాపకం చూసుకుని తండ్రి రానులేని ఉన్న వారిని కూడా ప్రభా నీ యొక్క కృపల జ్ఞాపకం చూసుకుని తండ్రి దేవ యేసు ప్రభావ ప్రతి వారికి నీ మేము అగ్నిలాగా తయారు కావాలి ప్రభా సాయపడమని ప్రార్థిస్తు రమేసాయా నీకెళ్ళెక్కలేని వందనాలు కృతజ్ఞతలు నా తని పాటల ద్వారా వాక్కు చేత ప్రభా మాట్లాడని మారు సరిదికునేలాగా తని సాయపడమని ప్రార్థిస్తు మరి ఆది అంతం ప్రభ మీరే తోడైండి నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ దేవినామా మీ అందరికి వందనాలు మన మధ్యలో బ్రదర్ పాట పాడతారు సరే అన్న ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లాడ్ అన్నుమల ేసుకై సంతోషముతో సహితుమలన్యు సంతోషముతో సహి నవారైతే ఏ లూదుము ఆయనతో సహి ఏలుదుము ఆయనతో సహితు్రమల నియూ ఏసుకై సంతోషముతు సహితు్రమన్యూ ఏకై సంతోషముతు రకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా యేసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగ ఏసుకూడమన తోడ మన తోడుగా మనతోడుగా సాదార్చి ప్రేమజూపును సహింతుము శ్రమల నియూ ఏ సుకై సంతోషముతో సహితుము శ్రమలన్యూ ై సంతోషముతు నీతి కొరకై ఆకలిదీ కల్గి మనం ఎలా వేచిం నీతి కొరకై ఆకలిదీ కల్గి మనమెల్ల వేచిండి నీతి సూర్యుడు మన మనత నీతి సూర్యొడు మనత నీతి నిరవేచి జుపును సహితు శ్రమలన్యు సంతోషముతో సహితు్రమలన్యూ ఏకై సంతోషముతు సువార్త కొరకై చరనుడినా कोरडाल देव बलु साहिंपग सुर कई चरणुंडीना कोरडाल देव बलु साहिंपग दिवारातृ मुगयु प्रभुने मु दिवारातृ मुगयु प्रभुने मु ృపజూపి ప్రేమతో ఆదరించును సహితు శ్రమలన్యూ ఏ సుకై సంతోషముతో సహితు శ్రమల నియూ ఏ సుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము దుమ ఆయనతో సహి నవరమీ తేదుమ ఆయనతో సహితుమలన్యూ ఏ లోకమందు పలు సంతోషముతుోకమంద్రమూ लोकस्तुल लोकस्थु देश वल पलु लोकमुश्रमलू वो लोकादिकारी लोकमुन जा प्रभुवे मन लगा सहिंतमू सुतोष मुतु सहिंत मु श्रमलन ये सुतोष मु क्रीस्तु तो राज्य मुचे गनता मुंश्रमल विकाऊ क्रीस्तु तो राज्य मुचे गणता ముందు ఈ శ్రమన్నా దగిన వి కావు క్రీస్తు వారసుకు క్రీస్తు వారసుకు అర్హత మనము జు పు సహ నీ సహితు ేసుకై సంతోషముతు సహితుమలూ ఏసుకై సంతోషముతుర్త కొరకై కొరడాల దేబలు సహింపగ సువార్త కొరకై చరనుడినా కొరాల దేబలు సహింపగా దివారాత్రము గాయు ప్రభు నేత్రము గాయు ప్రభు నేత్రము ృపజూపి ప్రేమతో ఆదరించును సహింతుము శ్రమల నియూ ఏ సుకై సంతోషముతో సహితుము శ్రమల నియూ సంతోషముతో సహించిన ేదు ఆయనతో సహిచివారైతే ఏ లుదు ఆయనతో సహితుమలన్యూ ఏ సంతోషముతు సహితుమన్యూ ఏకై సంతోషలాడ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడ్ మరొకసారి దేవునియోగం మీ అందరికి వందనాడు మన మధ్యలో పరిశుద్ధరా బ్రదర్ మనకు వాక్యం బ్రదర్ ప్రైజ్ లాడ్ మన ప్రభువులు రక్షకుడైనటువంటి యశసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు శుభములు దేవుని వాక్యాన్ని ధ్యానించకపోర్వము చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని ప్రార్థనా పూర్వకంగా సాగిస్తాము పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కనికరము కృపగలిగిన మా దేవ మీ ఘనమైన నామానికి స్తులు స్తో ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు అద్వితీయుడు ఆశ్చర్యకుడవు ఆలోచన కర్త మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తండ్రి ఎంత వందనాలు స్థుతులు స్తోత్రాలు గడిచిన కాలం అంతా ప్రభు కాచి కాపాడుతూ వచ్చారు ఇంతవరకు సజీవంగా ఉంచారు నా ప్రభావ ఈ యొక్క సాయంత్రం కాల సమయంలో నిసాన్నిధిలో ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు కృపనిచ్చారు అందరిని మీకు వేల వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు తండ్రి నాయన ఈ యొక్క కూడికి ప్రభావ మీరు సహాయపడుతూ వచ్చారు తండ్రి పాటల ద్వారా మేము మహింపొందని సంపూర్ణంగా నమ్ముచున్నాం సమయంలో తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మీరేనైనా ప్రార్థిస్తున్నాను తండ్రి నిపక్షంగా నిలబడుతున్నా జ్ఞాపకం చేసుకోనండి మీ సెలవు చోట్ల మీ ఆత్మతో నింపండి నా నోటిని బోరగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహింపొందని ప్రార్థిస్తున్నాను తండ్రి నా సమస్త ప్రవర్తన అంతటి ఎందు ప్రభు మీ ఒప్పుకుంటున్నాను నా సబుద్దిని తొలగించండి నా సొంత ఆలోచనలు తొలగించండి సంపూర్ణంగా నీకు లోబడుతున్నాను పరిశీలకను సమర్పించుకుంటున్నాను ప్రభా మీరేనైనా నాలో ఉండి మా అందరితోనూ మాట్లాడమని ఆత్మీయ జీవితాలను ప్రభా ముందుకు నైనా ఇష్టానుసారమైన వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయమని మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ముందుకరంగా దీనికరంగా ఆశీర్వాదకరంగా ఇచ్చేమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కీర్తనల గ్రంథంలో నుంచి రాణించుకుంటాము కీర్తనల గ్రంథం నలభై అధ్యాయము మొదటి రెండు వచనాలు మనందరికి బాగా పరిచయం ఉన్న ఇవి కీర్తన గ్రంథం నలభై అధ్యాయము మొదటి రెండు వచనాలు అక్కడ రాయబడింది ఏంటిది అంటే దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గునుచున్నది జీవము దేవుని కొరకు తృష్ణ గునుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను చూడండి ఈ కీర్తన కోరాహకుమారులు రాశారు ఎవరి గురించి రాశారు అనంటే దావీద్ యొక్క జీవితాన్ని గురించి ఇక్కడ ఈ కీర్తనను వాళ్ళు ప్రారంభించింది దేనితో అంటే ఒక ఉదాహరణను చెబుతూ ఈ కీర్తనను ప్రారంభించారు ఏమనంటే దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అని మొదలుపెట్టారు దుప్పి నీటి కొరకు ఏం చేస్తుంది అని ఆశపడుతుంది ఎందుకు ఆశపడుతుంది అని దుప్పి అంటే మన జింక మగ జింక అన్నట్టు అది చూడండి జింకని జంతువులు వేట వేటాడుతూ ఉంటాయి పులులు గాని సింహాలు గాని అవి వేటాడుతూ ఉంటాయి వేటాడినప్పుడు అవి ఎంతో చాలా వేగంగా వాటి నుంచి తప్పించుకుంటాయి ఎంతో వేగంగా పరిగెడుతూ ఉంటాయి అలా పరిగెట్టినప్పుడు వాటి శరీరంలో వేడి పుట్టి వాటికి ఎంతగానో దాహం వేస్తూ ఉంటది అప్పుడు దాహం కోసము వాటర్ మీ నీటి కోసము ఎంతగానో వెంపరలాడుతూ ఉంటాయి ఎంతగానో ప్రయాస పడుతూ ఉంటాయి ఎక్కడన్నా నీటి వాసన తగిలిన గాని అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే నీరు దురుతుందని దాని కొరకు పరిగెడుతూ ఉంటాయన్నట్టు అటువంటి పరిస్థితి అదే రీతిగా నీ కొరకు నా ప్రాణం ఆశ ఇక్కడ దుప్పికి అంత ఆశ నీటి మీద ఎందుకు కలుగుతుంది అంటే శత్రువుల చేత తరమ్మబడి అంటే పులులు పులులు సింహాలు క్రూరమైన జంతువుల చేత తరమ్మబడి అలసన్న స్థితిలో దానికి దాహం వేసినట్లుగా ఇక్కడ దాగీధి పరిస్థితి కూడా అదే రీతిగా ఉంది తన కుమారుడు అయినటువంటి అబ్శాలోము కావచ్చు లేదు అంటే సౌలు కావచ్చు ఏదో ఒక సందర్భంలో ఎందుకంటే వీరిద్దరు కూడా తన కుమారుడు అబ్శాలోము గాని లేదంటే సౌలు గాని వీరిద్దరు కూడా దావిదును తరిమినట్టు వారే తరిమినటువంటి వారే ఒక చోట కుదురుగా ఉండనివ్వలేదు ఒక చోట నెమ్మదిగా ఉండనివ్వలేదు తన ఇంటి దగ్గర తననుండనివ్వలేదు తనని చంపడానికి వెంటబడినటువంటి వారు ఆ సమయంలో దావీదు పారిపోతూ వచ్చాడు నుంచి తప్పించుకుంటూ వచ్చాడు తప్పించుకుంటూ తప్పించుకుంటూ తిరుగుతూ ఆ క్రమములో దేవుని సన్నిధిని దూరమవుతూ వచ్చాడు దేవుని సన్నిధికి ఎరుశలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి దూరమవుతూ వచ్చాడు ఆ దూరమైన ఆ క్రమాన్ని బట్టి దూరమైన ఆ విధానాన్ని బట్టి చూడండి తాను దేవుని సన్నిధిని కోల్పోతున్న విధానాన్ని బట్టి ఆయన ఇక్కడ వివరిస్తున్నాడు ఏ రీతిగా దేవుడు తను దేవుని సన్నిధిని కోల్పోతున్నాడో దావిధును ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏమంటున్నాడు నీకు వరకు నా ప్రాణము ఆశపడుతున్నది దుప్పి ఏ రీతిగా అయితే చతుల నుంచి తప్పించుకుని నీటి కొరకు ఆశపడుతూ ఉందో నా ప్రాణం కూడా నీ కొరకు ఆశపడుతుంది తర్వాత ఏం చెబుతున్నాడు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ ఇప్పుడు ఆయనకు అవుతున్న దాహం ఏంటిది అనంటే దేవుని దాహం దేవుని కొరకు దాహం అంటే ఆయన ప్రాణము దప్పికుతో ఉన్నది ఏం కోరుకుంటుంది ఈ శరీర సంబంధమైన నీళ్లు కాదు గాని దేవుణ్ణి కోరుకుంటా ఉన్నది జీవము దేవుని కొరకు తృష్ణ ఏ దేవుడు అని అంటే జీవము దేవుడు సర్వశక్తి గల దేవుడు సర్వోన్నతుడైన సర్వసృష్టిని కలుగు చేసిన ఆ జీవము గల దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది ఆ తర్వాత అంటున్నాడు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిదను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానో ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడతానో అనేటువంటి ఆశను తాను వ్యక్తం చేస్తున్నాడు దేవుని సన్నిధికి వెళ్లలేకపోతున్నానే దేవుని సన్నిధికి దూరం ఆ యొక్క ఎడబాటుని జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖపడుతున్న వాడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు ఎందుకు ఈ రెండు వచనాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే దావీదుకు దేవుని సన్నిధి పట్ల ఉన్న ఆ తృష్ణ ఆ దాహం చూడండి దావీదుకు దేవుని సన్నిధి పట్ల ఉన్న ఆశ దాన్ని విడబ దానికి దూరం అవుతున్నా బాధ ఆయన మాటల్లో ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది ఎందుకు దావీదు దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి పోయే వాళ్ళు ఉన్నారు కదా దేవుని సన్నిధికి పోతే అక్కడే ఐశ్వర్యం దొరుకుతుందని లేదంటే ఇంకోటింకోటి దొరుకుతుందని ఉద్యోగాలు వస్తాయని వ్యాపారాలు బాగుపడతాయని అప్పులు తీరిపోతాయని ఇలా రకరకాలుగా దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటారు దేవుని సన్నిధి కొరకు వెళ్తూ ఉంటారు కానీ దావీదు అందుకొరకు దేవుని సన్నిధికి వెళ్లడం లేదు దావీదు యొక్క అది కాదు దావీదు దేవుని సన్నిధిలో ఏం చూశాడు అని కీర్తనల గ్రంథం పదహారోధ్యాయం పదకొండు వచ్చిన మనం చదివితే అక్కడ మనకు తెలుస్తుంది కీర్తన గ్రంథం పదహారు పదకొండు వచ్చినంలో జీవ మార్గం నువ్వు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి నిత్యము సుఖములు కలవు అని చెబుతున్న మాట ఏంటిది అని జీవ మార్గం నువ్వు నాకు తెలియజేసవు నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు దేవుని సన్నిధిలో ఏముందంట సంపూర్ణమైన సంతోషం తావీదు అడుగుతున్నది ఈ శరీర సంబంధమైన వాటి కోసం కాదు తావీదు తృష్ణ గునున్నది దావీది ఎందుకు మిస్ అవుతున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది అంటే దేవుని సన్నిధికి తాను దూరంగా ఉన్నాడు అంటే దానికి అర్థము అతనికి సంతోషం లేదు దేవుని సన్నిధికి ఎడబాటుగా ఉన్నాడు అంటే దానికి సంతోషం లేదు ఆ సంపూర్ణమైన సంతోషం కొరకు ఆయన దేవుని సన్నిధిని అడుగుతున్నాడు ఆ సన్నిధి ఆ సంపూర్ణమైన సంతోషానికి దూరం అవుతున్నాడు ఆకలి ఆహారం లేక కాదు నీళ్లు లేక కాదు మనుషులు లేక కాదు ఇంకా వేరే వేరే ఏమీ లేక కాదు ఆయనకి ఏది కొరవైంది అని అంటే సంపూర్ణ సంతోషం దాని కొరకు దావిదు భక్తుడు ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెచ్చేదను దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని తన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాడు ఆయన ప్రాణము దేవుని కొరకు దేవుని సన్నిధి కొరకు తృష్ణగునచున్నది దాని కొరకు ఆశపడతా ఉన్నది చూడండి సంపూర్ణ సంతోషము దేవుని సన్నిధిలో ఉంది కాబట్టి ఏదో అడుగుతున్నాడు దావేది చూడండి ఈ రోజు చాలా మంది మనుషులు మనం దేని కొరకు ఆశపడుతూ ఉంటారు అని డబ్బు కోసం ఆశపడుతూ ఉంటారు ఇంటి కోసం ఆశపడుతూ ఉంటారు ఉద్యోగం కోసం ఆశపడుతూ ఉంటారు ఈ లోకంలో రకరకాలైనటువంటి వాటి కొరకు ఆశపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అవే మనకు శాశ్వత ఆనందాన్ని అవే మనకు శాశ్వతమైన సంతోషాన్ని అవే మనకు సంతోషాన్ని ఇస్తాయి ఉద్యోగం ఉంటే సంతోషం ఉంటుందని లేదంటే డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని లేదంటే బంగారం ఉంటే సంతోషం ఉంటుందని వాటి కొరకు ఆశపడతారు వాటి కొరకు ప్రయాసపడతారు వాటి కొరకు వెతుకుతారు అవి లేవని చెప్పి దిగులు కానీ నిజానికి వాటిలో వేటిలో కూడా సంతోషం దొరకదు అవేవి వాటిలో కూడా ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన వాటి లోక సంబంధమైన వాటిలో వేటిలో కూడా సంపూర్ణ సంతోషం అనేది దొరకదు ఈ లోక సంబంధమైనవి మనకి ఇచ్చేటివన్నీ కూడా తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి టెంపరీ ఆనందాన్ని ఇస్తాయి తప్ప శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం సినిమాలు అంటే చాలా విపరీతమైన ఇష్టం నేనేం చేసేవాడిను అంటే సినిమా అనౌన్స్ అయింది అనుకోండి ఒక పెద్ద డైరెక్టర్ తోటి నాకు నచ్చిన హీరో సినిమా అనౌన్స్ అయితే ఇంకా సంవత్సరం అవుతుంది దాని రిలీజ్ కొరకు ఆ రిలీజ్ కోసం ఎదురు చూసేవాడిని రిలీజ్ కోసం ఎదురు చూసి కోసం ఎక్సైట్మెంట్ ఎదురు చూసేవాడిని ఉదయాన్నే వెళ్ళి రిలీజ్ రోజున సినిమా చూస్తే చూసేచ్చేవాడిని ఆ సినిమా చాలా బాగుంటే వరుస వరుసగా రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చూసేవాడిని చూడండి ఆ రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చూసిన తర్వాత ఐదోసారి ఆ సినిమా చూడాలంటే ఇంకా మనసు రాదు ఇంకా చూడలేం కూడా మరి ఇంతకాలం చూడండి అది ఎంతసేపు నాకు ఆనందాన్ని ఇచ్చింది ఎంతసేపు కేవలం రెండు గంటలు కేవలం మూడు గంటలు ఇంకా తర్వాత నేను పెట్టి చూడమని బలవంతం చేసినా కూడా నేను చూడలేను ఎందుకంటే నేను ఇంకా చూడలేను అది చూడబుద్ది కాదు ఒకవేళ సినిమా ఫెయిల్ అయిపోయింది ఆ బాధ ఆ బాబా అనిపించేది చూడండి ఆ సినిమా నాకు ఎంతసేపు సంతోషాన్ని ఇచ్చింది కేవలం మూడు గంటలే మూడు గంటలకు మించి నాకు ఎక్కువ సంతోషం ఆ సినిమా ఇవ్వలేదు తర్వాత నేను ఇంజనీరింగ్ అయిపోయిన కొత్తల్లో ఏమనుకునేవాడిని అంటే నెలకు ఒక పదివేల జీతం వస్తే చాలు సంతోషంగా బతుకొచ్చలే అని అనుకునేవాడిని పదివేలకి డలు వచ్చినా కూడా నాకు సంతోషం నిజమైన సంతోషము దొరకలేదు ఆ సంపాదించినప్పుడు యాభై వేలు జీతం వస్తే బాగుండు చాలా సంతోషం వస్తదేమో మన అవసరాలు తీర్తాయేమో అని అనుకునేవాణ్ణి యాభై వేలు వస్తే సరిపోతాయి కదా మన ఒప్పులు తీర్తాయి కదా మన అవసరాలు తీర్తాయి కదా అని అనుకునేవాణ్ణి కాని యాభై వచ్చినా సరిపోవు డెబ్బై వచ్చినా ఆ సంతోషము దొరక కాదు ఆ సంతోషం దొరకదు అలాగా మనుషులు చూడండి ఈ లోకంలో ఆశించేది దేని వలన కూడా మనకు సంపూర్ణ సంతోషము దొరకదు మనం అనుకుంటాం అంతే డబ్బుంటే మనకు సంతోషం ఉంటుందని లేదంటే ఒక వ్యక్తి మన జీవితంలో ఉంటే సంతోషం ఉంటుందని లేదంటే పలానా బిల్డింగ్ ఉంటే మనకు సంతోషం ఉంటుందని బంగారం ఉంటే సంతోషం ఉంటుందని ఇవేవి కూడా నిజమైన సంతోషాన్ని ఇచ్చేవి కావు ఇవేవి కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవి కావు చాలా మందికి బిడ్డలు ఉంటే సంతోషంగా ఉంటుంది అని అనుకుంటారు కానీ కొంతమంది తల్లిదండ్రులు ఫీల్ అవుతా ఉంటారు ఎందుకు ఈ బిడ్డలను నేను ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉన్నారు అంటే చూడండి ఆ బిడ్డల కోసం తాపత్రయపడిన వాళ్ళు ఆ బిడ్డలను ఎంతో ప్రయాసపడి పెంచిన వాళ్ళు చివరికి వచ్చే మాట ఏంటి చెప్పండి ఈ బిడ్డలు ఎందుకు పుట్టారు నా కడుపును చెడబుట్టేవరా నా కడుపును ఎందుకు పుట్టావరా అని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతుంటారు ఈ లోకము ఇచ్చే సంతోషము అది శాశ్వతమైనది కాదు దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము ఉంది ఆ సంతోషం అనేది కొంతసేపు ఉండి అంతలోనే మాయమైపోయే సంతోషం కాదు అది ఒక గంట ఉండి రెండవ గంటలో మాయమైపోయే సంతోషం కాదు అది ఒక సంవత్సరం ఉండి రెండవ సంవత్సరం మాయమైపోయే సంతోషం కాదు అది చూడండి శాశ్వతమైన సంతోషం ప్రభు మనకిచ్చింది ఆయన సన్నిధిలో శాశ్వతమైన సంతోషం ఉంటుంది మనకి చూడండి ఒక శ్రమ ఆ సంతోషాన్ని మనల్ని దూరపరచలేదు ఒక కరువు మన జీవితంలో నుంచి ఆ సంతోషాన్ని దూరపరచలేదు ఒక అనారోగ్యం మన జీవితంలో నుంచి ఆ సంతోషాన్ని దూరపరచలేదు చివరికి మరణం వచ్చినా కూడా ఆ సంతోషం మన నుంచి దూరం కాదు అంతటి గొప్ప సంతోషము ప్రభు సన్నిధిలో ఉంది అంతటి గొప్ప ఆనందము ప్రభు మనకి ఇచ్చాడు అందుకే దావిదు భక్తుడు పాపం చేసి పడిపోయినప్పుడు దావిదు భక్తుడు పాపం చేసి తన దేవునికి దూరమైనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతూ దేవునికి మొర పెడతాడు కీర్తన గ్రంథం యాభై అధ్యాయము పదకొండవ వచనంలో మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ నుండి తీసివేయకుము అని ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము మీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు ఎందుకు మాట అంటున్నాడు ఆయన ఎవరు పెట్టారు పాపం చేయమని ఎందుకు పాపం చేశాడు ఎందుకు చేయాల్సి వచ్చింది సంతోషం కోసమే కదా అను స్త్రీని చూశాడు మోహించాడు తను సంతోషపడ్డానికే కదా పాపం చేశాడు మరి పాపం చేసిన తర్వాత మరి నిజంగామైన సంతోషం అదే అయితే ఏం చెప్పాలైనా ఏం చేయాలైనా అందులోనే ఉండి ఆ సంతోషాన్ని అనుభవించాలి కాని నన్ను ఏం చేస్తున్నాడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అన్నాడు అంటే దావీదు రెండు ఆనందాలు అనుభవించాడు లోక సంబంధమైన ఆనందం తాత్కాలికమైన ఆనందం దాన్ని అనుభవించాడు తర్వాత దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన రక్షణ ఆనందాన్ని అనుభవించాడు ఈ రెండింటిని అనుభవించిన తర్వాత తన నిర్ధారణకు వచ్చాడు దేవునిలో ఉన్న సంతోషమే గొప్పదే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషమే గొప్పదే పాపంతో వచ్చే సంతోషము అది నిజమైన సంతోషం కాదు పాపం ద్వారా మనం పొందే ఆనందము సంతోషము అది నిజమైన సంతోషం కాదు ఈ లోక సంబంధమైనవి గాని ఈ లోక సంబంధమైన మనుషులు గాని లోక సంబంధమైన వస్తువులు గాని ఏవి కూడా మనకి సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేవు అవి తాత్కాలికమైనవి క్షణికాలం ఉండేటివి అని ఇప్పుడు చూడండి ఈ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషమే గొప్పది గదా దేవుని సన్నిధిలో ఆనందమే గొప్పది గదా అని ఆ ఆనందం కోసం దేవుని అడుగుతున్నాడు ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకుము నీ సన్నిధి నుండి నన్ను త్రోసి వేసినావు అని అంటే నాకింకా సంతోషము లేదు ఈ జీవిత కాలంలోనే కాదు కదా నేను చచ్చిపోయిన తర్వాత కూడా నాకు సంతోషము ఉండదు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తూ గుండెలు బాదుకుంటూ పరుకు మీద దివారాత్రములు ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నాడు దేవునికి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభు అని చెప్పి అడుగుతున్నాడు నీవు దోసేస్తే ఇక నాకు ఎప్పటికీ శాశ్వత కాలం నాకు సంతోషము ఉండదు అని దావిదు భక్తుడు దేవుని బతిమలాడుకుంటున్నాడు నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెబుతున్నాను అని అంటే దేవుని సన్నిధిలో ఇంత గొప్ప ఆనందం ఉంది ఇంత గొప్ప సంతోషం ఉంది లోకం ఇవ్వలేని సంతోషం ఉంది లోకమివ్వలేని ఆనందం ఉంది శాశ్వతమైన ఆనందం ఉంది శాశ్వతమైన సంతోషం ఉంది కాబట్టి దావిదు భక్తుడు ఏం చేస్తున్నాడు దేవ నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ గునచున్నది జీవము దేవుని కొరకు కృష్ణ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని తను ఈ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు తన ఈ తెలియజేస్తున్నాడు దేవుని సన్నిధిలో ఎంత ఆనందం ఉంటుందో ఆనందాన్ని ఎలా కోల్పోతున్నాడో తన ఆనందానికి ఎంత దూరంగా ఉన్నాడో అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు చూడటెంత గొప్ప ఆనందాన్ని ప్రభువు మనకివ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు తన సన్నిధిలో చూడండి మనం చూస్తాం కొలసీలుకి రాసిన పత్రిక మొదటి పత్రిక పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూస్తాం అన్నమాట కొలసీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మేము సమాధాన అని మనం చదువుతున్నాం అంటే దాని అర్థమేంటిది దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాదులుగా నిలవబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మన సమాధానపరిచాడు అంటే మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా దేవుని కుమారులుగా మనం ఉండడానికి ప్రభు ఏం చేశాడు తను దేహం తో ఈ లోకానికి వచ్చాడు తను మాంసయుక్తమైన ఆ దేహం ఏం చేశాడు మరణం అనుభవించటం ద్వారా ఆయన సన్నిధిలో మనల్ని ప్రవేశింపజేశాడు వాస్తవానికి మన క్రియలను బట్టి అయితే మన యొక్క జీవితాన్ని బట్టయితే మన యొక్క స్వభావాన్ని బట్ అయితే ఆ దేవుని సన్నిధిలో మనం ఎలా నిలబడాలి అపవిత్రులుగా నిలబడాలి దోషులుగా నిలవబడాలి అపరాధులుగా నిలవబడాలి కాని మనల్ని దోషులుగా కాకుండా పవి అపవిత్రుడిగా కాకుండా చూడండి తదే అపరాధులుగా కాకుండా పరిశుద్ధులుగా నిలవబెట్టడానికి ఆయన కుమారులుగా నిలవబెట్టడానికి ఏం చేశాడు మరణించాడు ఆయన మరణం లేకపోతే ఆయన సన్నిధిలోనికి మనకు ప్రవేశం లేదు చూడండి మనం ఇక్కడ రెండు విధాలుగా అర్థం చేసుకొచ్చి బాగా అర్థం కావడానికి నేను చిన్న ఉదాహరణ చెబుతాను దేవ్ ఈ లోకంలో మనకు ఈ కోర్టులుంటాయి కోర్టులో చూడండి కోర్టులో ప్రవేశించడం గొప్పతనం కాదు ఏ రీతిగా ప్రవేశిస్తున్నామనేదే గొప్ప కోర్టులోకేముంది అందరు ప్రవేశిస్తారు నేరం చేసిన వాళ్ళు కూడా ప్రవేశిస్తారు నేరం చేసిన వాళ్ళు ప్రవేశిస్తారు పోలీసులు ప్రవేశిస్తారు కామన్ ఆడియన్స్ ప్రవేశిస్తారు జడ్జి కూడా ప్రవేశిస్తాడు వాస్తవానికి అయితే మనం కోర్టులో ఏ రీతిగా అడుగు పెట్టవలసిన వారు అని అంటే కోర్టులో అడుగుబెట్ట పెట్టవలసిన వారు మన జీవితాలు మన ఆలోచనలు మన స్వభావం మన పాపము చూడండి ఏం చేస్తుంది మనల్ని కోర్టులో దోషులుగా అపరాధులుగా నిలబెట్ నేరస్తుల్లాగా నిలబెట్టాల్సిన పరిస్థితి మనం ఆ రీతిగా నిలబడాల్సినటువంటి వారు కాని ప్రభు తాను మరణించి తాను సమాధి చేయబడి తాను తిరిగి లేచి మనకి ఎంత ఆధిక్యతను ఇచ్చాడు అంటే ఏ కోర్టులో అయితే మనం దోషుల్లాగా నిలబడాలో ఏ కోర్టులో అయితే మనం నేరస్తులాగా నిలబడాలో ఆ కోర్టులోనే జడ్జి స్థానంలో నిలబెట్టాడు దేవుడు ఆ కోర్టులోనే ఇతరులకు తీర్పు తీర్చే వారిగా నిలబెట్టాడు దేవుడు జడ్జి స్థానంలో కూర్చోబెట్టాడు దేవుడు ఆ న్యాయాధిపతిని ఆ తండ్రికి కొడుకులుగా నిలబెట్టాడు దేవుడు అంత గొప్ప దేవుడు మన దేవుడు చూడండి నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను ఆయన సన్నిధిలోనే శాశ్వతమైన సంతోషం ఉంది ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన ఆనందం ఉంది ఆ ఆనందము ఉట్టిగానే రాలేదు ఆ ఆనందం కొరకే దావిదు భక్తుడు ప్రయాసపడుతున్నాడు దావిదు భక్తుడు అడుగుతున్నాడు చూ నాకు కూడా చాలాసార్లు అనిపిస్తూ ఉంటది దేవుని పరిచయం చేస్తున్నప్పుడు లేదంటే ఎవరికైనా సువార్త చెబుతున్నప్పుడు దేవుని పనిలో ఉన్నప్పుడు లేదంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎంతో ఆనందం అనిపిస్తుంది ఆ పరిసరాలు వదిలిపెట్టి కాదు ఆ దేవుని మందిరంలో నుంచి వదిలిపెట్టే అబుద్ది కాదు ఆ సువార్థ పరిచయలో గానీ ఎక్కడ గడ వదిలిపెట్టి కాదు అక్కడ ఉన్నంతసేపు ఎక్కడ లేని ఆనందం ఎంత లేని సంతోషం శ్రమ పడుతూనే ఉంటాం కష్టపడుతూనే ఉంటాం కానీ ఎక్కడ లేని ఆనందం ఎక్కడ సంతోషం ఆ పరిచర్లో ఉన్నప్పుడు లేదంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన సేవ చేస్తున్నప్పుడు ఎంతో ఆనందం ఉంటది తిరిగి మరల లోకంలోనికి వచ్చిన తర్వాత తిరిగి మరల బయటకు వచ్చిన తర్వాత వేద వెంటాడుతూ ఉంటది సమస్యలు వెంటాడుతూ ఉంటాయి బాధలు వెంటాడుతూ ఉంటాయి చూడండి సమాధానం ఉండదు నెమ్మది ఉండదు పరిగెత్తేటువంటి జీవితం ఉంటుంది ఆయన సన్నిధిలో ఉన్నంతసేపు ఉండే ఆ సంతోషము ఆయన సన్నిధికి బయటకు వచ్చిన వచ్చిన తర్వాత ఉండే ఆ సంతోషము రెండు వేరు పూర్తిగా వేరు ఆయన సన్నిధిలో దొరికే ఆనందము బయట దొరకదు ఆయన సన్నిధిలోనే ఉంటే బాగుండగదా అక్కడే ఉండిపోతే బాగుండగదా అనేటువంటి ఆ ఆలోచన వస్తా ఉంటది నన్ను చాలా మంది అడుగుతుంటారు సేవకులే నేను వెళ్లే దగ్గర అడుగుతా ఉంటారు ప్రజలు నువ్వు ఎలా రాగలుగుతున్నావు ప్రతి ప్రతి ఆదివారం ఎలా వస్తావు ప్రతి ఎలా మేనేజ్ చేస్తావు ఎలా వాక్యాలు ప్రిపేర్ అవుతావు నీ టైం ఎక్కడ ఉంటుంది శనివారం సువార్తలు ఉంటావు మళ్ళీ ఆదివారం మళ్లీ పరిచయంకు వస్తావు మళ్లీ ఏదో పనులుంటాయి కదా ఎట్లా మేనేజ్ చేసుకుంటావు ఎలా వస్తావు ఎలా సహకరిస్తుంది అని చెబుతుంటారు చూడండి నిజమైన సంతోషం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దాన్నే గదా వెతుకుతాం దానికోసమే గదా ప్రయాసపడతాం ఆ క్వశ్చన్ అడిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే దేవుని సన్నిధిలో వారు ఉండి వారు సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు ఆ సంతోషాన్ని గుర్తిరగలేకపోతున్నారు ఆ సంతోషాన్ని గ్రహించలేకపోయినారు ఆయన నిజమైన సంతోషం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని ఇంకేం వెతుకుతాం నిజమైన సంతోషము నిజమైన ఆనందము నిజమైన బహుమానము దేవుని సన్నిధిలో దేవుని పరిచయలో ఉన్నప్పుడు అది వెతకుండా ఇంకేం వెతుకుతాం చూడండి నేను చెబుతున్నాను అనంటే ఎంతో సంతోషం దేవుని సన్నిధిలో ఉంది ఈ లోకంలో శాశ్వతమైన ఆనందం లేదు నిశ్రమలే అన్ని వేదలే అంత బాధలే ఒట్లాటలే అంత సమాధానం లేనటువంటి పరిస్థితి నెమ్మది లేనటువంటి పరిస్థితి పరిగెత్తేటువంటి పరిస్థితి కాబట్టి ఆయన సన్నిధిలో శాశ్వతమైన సంతోషం ఉంది సంపూర్ణమైన ఆనందం ఉంది మనం గ్రహించలేకపోయినాం గాని చూడండి దేవుడు అంత గొప్ప సంతోషాన్ని మనకు అనుగ్రహించాడు అంత గొప్ప ఆనందాన్ని మనకి ఇచ్చాడు నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతూ ఉంటారు ప్రవ ఈ సంతోషం నాకు ఎందుకు ఈ బాధలు ఇవన్నీ ఈ లోకంలో ఈ సమస్యలు ఇవన్నీ ఎందుకు ఈ కొట్లాట్లు ఇవన్నీ నీ సన్నిధిలో ఉంటే బాగుంటది కదా నీ సన్నిధిలో ఉంటే సంతోషంగా ఉంటది కదా అని అంటే నాకు ఒక మాట ఉంది ఇక్కడ అపస్తుల కార్యములు పద్నాలుగోది మిగతా వచనంలో అపస్తుల కార్యములు పద్నాలుగోది మిగిలి రెండో వచ్చనంలో శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలనియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలనియు వారిని హెచ్చరించరి పౌలు వారంతా అక్కడ ఉన్నటువంటి శిష్యుల్ని ఏం చేశారు అని అంటే వాళ్ళు మనసుల్ని విశ్వాసము దృఢంగా దృఢపరిచి ఏం చేశారు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించరి అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మనం సుఖానుభవాన్ని కోరుకుంటాం మనం కష్టపడడానికి ఇష్టపడం మన కష్టపడడానికి ప్రయాసపడం మనకు మంచిగా అనిపిస్తే ఆ సుఖానుభవాన్ని కోరుకుంటాం కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం అంటే చూడండి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేకమైన శ్రమలు అనుభవించాలి అనేకమైనటువంటి బాధలు అనుభవించాలి ఆ తర్వాతనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం నాకు అనిపించిన తలంపు ఏంటిది అంటే దేవుని సన్నిధిలోనే ఉంటే బాగుంటుంది కదా ఎందుకు ఇవంతా ఈ తలకాయ నొప్పిదంతా ఎందుకు ఎందుకు ఈ శ్రమలో ఎందుకు ఈ లోకంలోనికి వచ్చి ఈ శోధనలు ఎదుర్కోవాలా ఈ ఇబ్బందులు ఎదుర్కోవాలా ఈ బాధలు ఎదుర్కోవాలా ఎందుకు ఈ కొట్లాట్లు ఎదుర్కోవాలా ఇవన్నీ ఎందుకు అని అనిపించినప్పుడు దేవుని సన్నిధిలో ఉంటే బాగుంటుంది కదా అని అనిపించినప్పుడు నాకు జ్ఞాపకం చేయబడిన వాక్యమే ఇది నాకు వాక్యం నాకు జ్ఞాపకం చేయబడిన వాక్యం ఇది ఎందుకు నేను సుఖానుభవాన్ని కోరుకుంటున్నాను నేను సుఖానుభవాన్ని కోరుతున్నానే గాని దాని నిమిత్తం పోరాడాల్సిన పోరాటాన్ని మాత్రం నేను ఇష్టపడడం లేదు ఇటువంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఉదాహరణ చెప్పాలేనంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అందరికీ ఉంటది ఎందుకు అధికార మతం చేతిలో ఉంటది అధికార మతం చేతిలో ఉంటది ఎక్కడికి వెళ్లిన గౌరవము దాంట్లో వచ్చే ఫెసిలిటీసు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీసు వాళ్ళకు వచ్చేటువంటి మర్యాద వాళ్ళకు పవర్ అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది నేను కూడా ఐఏఎస్ అయితే బావుంటది నేను కూడా కలెక్టర్ అయితే బాగుంటది అనేటువంటి ఆలోచన వస్తుంది కానీ ఉట్టిగానే అవ్వగలుగుతామా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరవుతారు ఐఏఎస్ ఆఫీసర్ ఎవర అధికారాన్ని పొందుకుంటారు ఎవరా ఫెసిలిటీస్ ని పొందుకుంటారు అని కష్టపడ్డవాళ్ళు ప్రయాసపడ్డవాళ్ళు కష్టపడి ప్రయాసపడి దివారాత్రలు చదివి చూడండి మంచిగా ఎగ్జామ్స్ రాసిన చూడండి ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు వాళ్ళు ఆ ఉద్యోగం పొందడానికి కష్టపడే సమయం ఎంత మూడేళ్లు రెండేళ్లు ఐదు నాలుగేళ్లు ఐదేళ్లు ఒకసారి ఆ ఉద్యోగం వచ్చిందంటే ఆ ఉద్యోగము జీవితకాలం ఉంటది అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖానుభవాన్ని కోరుకోకూడదు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది నిజమే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉన్నది నిజమే కానీ అది మనం శాశ్వతంగా మనం పొందుకోవాలంటే మనం ఈ లోకంలో ప్రయాస పడాలా మనం ఈ లోకంలో కష్టపడాలా కష్టపడకుండా మనం సుఖానుభవాన్ని కోరుకుంటే చూడండి అది దేవునికి ఏమాత్రం కూడా అంగీకారమైంది కాదు దేవుని వాక్యానుసారమైనది కానే కాదు నేను చేసిన ఆలోచన నేను చేసినటువంటి ఆ తలంపు చూడండి అది దేవుని అగ్నిసారమైనది కాదు దేవుని వాక్యానుసారమైంది కాదు ఈ లోకంలో మనం మనుషులతో సమస్యలు ఎదుర్కొంటుండొచ్చు లేదంటే ఆర్థిక పరిస్థితులతో సమస్యలు ఎదుర్కొంటుండొచ్చు లేదంటే మన ఆరోగ్య సమస్యలతో మనం ఆరోగ్యంతో మన సమస్యలు ఎదుర్కొంటుండొచ్చు సమస్యలు ఏవైనా గాని సమస్యలు ఏవైనా కాని ప్రభు ఈ లోకంలో మనం ఉంచినప్పుడు ప్రభు మననికంలో పెట్టినప్పుడు మనం ఏం చేయాలి దాని కొరకు ప్రయాసపడాలి అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాతనే దేవుని రాజ్యంలోనికి మనకు ప్రవేశం ఏ శ్రమ అనుభవించకుండా మనం అక్కడికి వెళ్తే మనం ఒక ఎలా ఉండలో కూడా మనకు తెలియదు ఆ సంతోషం విలువ మనకు అర్థం కాదు చూడండి పౌలు భక్ మోషే గురించి రాయబడిన మాట మోషే గురించి రాయబడిన మాట హిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఆరు వచ్చిన పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించింది ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు ఏల ఎనగా అతను ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టించెను ఏం చెబుతున్నాడు మోస పెద్దవాడైనడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అంచుకున్నాడు ఏమికున్నాడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఎంతో గొప్పది చూడండి తర్వాత ఏం చెబుతున్నాడు ఫరో కుమార్తె ఫలో కుమార్తె యొక్క కుమారుడుని పిలిపించుకోవడం కంటే ఏ రిత్తిగా ఉండడానికి ఇష్టపడ్డు తన ప్రజలతో కష్టాలని అనుభవించడం శ్రమను అనుభవించడం మేలని ఎంచుకున్నాడు అల్పకాలం వచ్చేటువంటి సంతోషాన్ని అల్పకాలం వచ్చేటువంటి ఈ సుఖభోగాల్ని అనుభవించడం కంటే దేవుని కొరకు నిందే గొప్పది దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే గొప్పది అని అక్కడ రాయబడిన మాట ఏంటిదేనంటే ఏలఅనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానందు దృష్టి ఉంచెను ఏం చేశాడు కల్లుగబోవు బహుమానం మందు దృష్టి ఉంచాడు కాబట్టి అంటే ఈ శ్రమ అనుభవించింది ఈ శ్రమను అనుభవించింది ఈ నిందలు భాగ్యమని ఎంచుకున్నది దేని కొరకు అని ప్రతిఫలముగా ఏముంది కల్లుగబోవు బహుమానం దాన్ని చూశాడు దాన్ని చూసి ఆ బహుమానాన్ని చూసినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానాన్ని చూసినప్పుడు ఇంక ఈ లోకంలో కనిపించే సుఖభోగాలు ఏవి కూడా ఆయనకి విలువైనవిగా కనిపించలేదు పరో కుమార్తె యొక్క కుమారుడు ఎంత ఉన్నతమైన స్థానం రాజభోగం ఆయనకు గొప్పగా అనిపించలేదు ఉండి చుట్టుపక్కల ఉండేటువంటి అల్పకాల సుఖభోగాలను ఆయనకి ఏమీ గొప్పగా అనిపించలేదు అందుకే ఏం చేశాడు ప్రతిఫలంగా కలుగబో బహుమానం దృష్టి వంచి క్రీస్తుని విషమైన ఇంత గొప్పది భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు దేవుని కొరకే జీవించాడు కాబట్టి చూడండి మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మనకు కలుగబో బహుమానం అంత గొప్పది అంత గొప్పది అంత గొప్ప బహుమానానికి పిలిచాడు మనల్ని ప్రభు అంత గొప్ప బహుమానానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు అంత రాజ్యానికి ప్రభు మనల్ని పిలిచాడు అంత గొప్ప సంతోషాన్ని ఇవ్వడానికి ప్రభు పిలిచాడు అదే ఇక్కడ చెబుతున్నాడు అదే ఇక్కడ ఆయన జీవితంలో మనం చూస్తున్నాం వాడు అపోస్తున్న పౌలు భక్తుల జీవితంలో కూడా మనం అదే చూస్తాం ఫిలిపిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచనాలు మనకు చదివితే అయినను ఏవేవి లాభం నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఏం చెబుతున్నాడు నాకు ఏవైతే లాభమైనవో లాభకరమైనవో వాటిని ఏం చేస్తాడంటే క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఆయనకి మంచి జ్ఞానముంది ఆయన కష్టపడి చేయగలడు సంపాదించుకోగలడు కానీ అవేవి కూడా నాకు వద్దు నాకు లాభాన్ని తీసుకొచ్చేవన్నింటినీ ఏం చేస్తాడు దేవుని కొరకు నష్టంగా ఎంచుకున్నాడు నష్టంగా ఎంచుకున్నాడు తర్వాత నిశ్చయముగా నా ప్రభుత్వ యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటే దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవాలని దేవుని గురించి తెలుసుకోవాలని దేవునితో ఉండాలని ఏం చేశాడు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు మొత్తాన్ని వదిలేసుకున్నాడు మొత్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు తర్వాత ఏం చెబుతున్నాడు క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వలైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయనేందు అగపడిన నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్నము కలగవల్నని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎటుతో ఎరుగు సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునితున్నాను ఏం చేస్తాడంటే ఏ విధము చేతనైనా సరే మృతులలో నుండి నాకు పునరుత్నం కలగాలి ఎట్టి పరిస్థితుల్లో నాకు పునరుత్నం కలగాలి తర్వాత ఏం చెప్తున్నాడు ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తం దేవుని ఎరగాలి దేవుని యొక్క పునరుత్న బలాన్ని ఎరుగు నిమిత్తం ఏం చేస్తున్నాడు సమస్తమును నష్టపరుచుకొని పెంట సమానంగా ఎంచుకుంటున్నాడు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు పెంటతో ఏం చేస్తాడు సమానంగా ఎంచుకున్నాడు మరి చూడండి సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నప్పుడు బాధ కలుగుతుందా లేదా సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నప్పుడు బాధ కలుగుతుంది సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుని అన్నింటినీ తృణీకరిస్తున్నప్పుడు బాధ కలుగుతుంది కానీ ఆయన ఎందుకొరకు అవన్నీ చేస్తూ వచ్చాడు అంటే ఏ విధంగానైనా సరైన పునరుత్నం కలగాలి ఈ లోకంలో నేను డబ్బు సంపాదిస్తే అది కొంతకాలమే ఉంటది ఈ లోకంలో నేను ధనం నేను బంగారం సంపాదిస్తే అది కొంతకాలమే ఉంటది ఈ లోకంలో నేను పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే అది కొంత కాలమే ఉంటది కాని ప్రభు నిమిత్తం నేను సమస్తాన్ని నష్టపరచుకొని నేను దేవుని కొరకు నిలబడినప్పుడు నాకు శాశ్వతమైన సంతోషం దొరుకుతుంది అని ఏం చేశాడు దేవుని కొరకు ప్రయాసపడ్డాడు దేవుని కొరకు ప్రయాసపడ్డాడు ఎందుకు వారు చేశారు మోసే గానీ మన ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ అపోస్తలైన గాని ఎందుకు ఈ రీతిగా చేశారు అని దేవుని సన్నిధి పట్ల వాళ్ళకున్నటువంటి ఆశ నీటి వాగుల కొరకు దుప్పి ఏ రీతిగైతే ఆశపడుతూ వచ్చిందో వారికి దేవుని పట్ల ఉన్న ఆశ దేవుని రాజ్యం చేరుకోవాలనే ఆశ వారిని ఆ రీతిగా బలవంతం చేసింది వారిని రీతిగా ప్రయాస రీతిగా చేసింది వాళ్ళు రీతిగా నష్టపరుచుకునేలాగా చేసింది చూడండి వారు దేని కొరకు అయితే అది నేడు నీకు నాకు ప్రభువు కూడా అవే ప్రభువు నీకు నాకు ఇచ్చాడు మరి వారేమో ప్రయాసపడ్డారు వారేమో కష్టపడ్డారు వాళ్ళు ఏమో శ్రమానుభవం ఎంచుకున్నారు వాళ్ళు ఏమో సమస్తాన్ని నష్టపరుచుకున్నారు పెంటతో సమానంగా చేసుకున్నారు పోరాడారు ప్రయాసపడ్డారు దేవుడు ఆ శాశ్వతమైన సంపూర్ణమైన సంతోషం కొరకు ఎంతగానో ఎదురు చూశాడు పోరాడారు మరి చూడండి అదే సంతోషం ప్రభు నీకు నాకు ఇచ్చాడు మరి మనం దేవుని కొరకు ఎంతవరకు తృష్ణ కలిగి ఉన్నాం ప్రశ్నదే వాక్యాన్ని వింటున్న మనము మనకెంతవరకు దేవుని కొరకు తృష్ణ ఉన్నది మనకెవరికి ఎంతవరకు దేవుని కొరకు దాహం ఉన్నది మనం ఎంత మనకు ఎంతవరకు దేవుని కొరకు చూడండి ఎదురు చూసేటువంటి గుణగణం ఉన్నది మనం ఈరోజు దేని కొరకు ఆశపడుతున్నాం దేని కొరకు ప్రయాసపడుతున్నాం దేని కొరకు ఎదురు చూస్తున్నాం మనల్ని మనం పరీక్షించుకోవాలి మనల్ని మనం చూసుకోవాలి ఎందుకంటే దేవుడి ఆనందం అంత గొప్పది దేవుడు ఆయన సన్నిధిలో ఎంతో గొప్పది దేవుడి సన్నిధిలో మనం ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యం అది ఎంతో గొప్పది మరి మనం ఎటువంటి వారంగా ఉన్నాము అని అనుభవించే వారంగానే ఉన్నాము తప్ప క్రీస్తు నిమిత్తమైన శ్రమలు మన జీవితంలో లేవు రోజు లోకమంతా చేస్తున్న పని ఏంటిది దేవుని బిడ్డలు చేస్తున్న పని ఏంటిది అంటే దేవుని ఆరాధించుకుంటూ దేవునికి ప్రార్థనలు చేసుకుంటూ కృతజ్ఞతలు చెబుతూ అంతటితో ఆగిపోతున్నారే తప్ప క్రీస్తు కొరకు సమర్పించుకొని జీవించే వాళ్ళు లేరు క్రీస్తు కొరకు శ్రమానుభవాన్ని ఎంచుకునే వాళ్ళు లేరుపరుచుకునే వాళ్ళు లేరు వాళ్ళ రోజు నష్టపరుచుకుబట్టే నేడా సంతోషం నీకు నాకు దొరికింది నాడు వాళ్ళు తర్వాత ఏమంటాడని తిబోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చెబుతాడు నేనిప్పుడే పానార్పుణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమైన్నది మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని అని అన్నాడు ఇది అర్థమేంటిది నేను పానార్పణంగా పోయబడుతున్నాను ప్రాణాన్ని అర్పించే స్థాయికి ఆయన ఎదిగిపోయాడు ప్రాణాన్ని అర్పించబోతున్నాడు ఆయన ఈ లోకానికి వెళ్ళిపోయే కాలం సమీపమై ఉంది అయినా గాని అయినా గాని ఆయన వెనకడుగు వేయాల చెందిప్పడు మంచి పోరాటము పోరాడి తన జీవిత ఏం చేస్తూ వచ్చాడు పోరాడుతూనే వచ్చాడు పోరాటం చేస్తూనే వచ్చాడు దేవుని కొరకు పోరాటం చేస్తూనే వచ్చాడు వారు ఆ కాబట్టే ప్రాణార్పణంగా పోయబడ్డారు కాబట్టే వాళ్ళు ఆ రోజు పోరాడినారు కాబట్టే వాళ్ళు ఆ రోజు పరిగెత్తినారు కాబట్టే ఆ సంపూర్ణమైన సంతోషము నేడు నీ దాకా నా రాగలిగింది ఆ సంపూర్ణమైన ఆనందము నీ దాకా నా దాకా వచ్చింది వారు ప్రాణార్పణంగా పోయబడకపోయినా ఈ రోజు మనము ప్రార్థనలు చేసుకుంటూ ఈరోజు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ మౌనంగా ఉండిపోయినా ఈ సంతోషము ఈ యొక్క సంపూర్ణ సంతోషము మనదాకా వచ్చేది కాదు మన వరకు వచ్చేది కాదు మనం ఆ సంతోషాన్ని చూడలేకపోయే వాళ్ళం మనం ఆ సంతోషాన్ని అనుభవించలేకపోయేవాళ్ళం మరి చెప్పండి మనం పొందిన ఈ సంతోషం మనం పొందిన ఈ ఆనందం మరి మనం ఎంతవరకు ఇతరులకు అందించగలుగుతున్నాం ఎంతవరకు ఇతరులకు పంచక పంచుకోగలుగుతున్నాం నాడు వారు ఈ సంతోషాన్ని అందరికి పంచాలి అని వాళ్ళు ప్రాణాలే పోయబడుచు ప్రాణార్పురంగా పోయబడ్డారు నష్టపరుచుకున్నారు మరి నేడు నేనా పరిస్థితి ఏంటిది నేడు నేనా పరిస్థితి ఏరీతిగా ఉంది ఏం చేస్తున్నాం మనం దేవుని కొరకు ప్రశ్న వేసుకోవాల మనం ప్రశ్న వేసుకోవాలి ఈరోజు మన ఆశ ఆసక్తి మన ప్రాణం దేని కొరకు తృష్ణ దేవుని కొరకు తృష్ణ దేవుని కొరకు గనక మనం ఆశ చూడండి మనం ఉట్టిగా చూడండి పాటలు పాడుకుంటూ ఆరాధనలు చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మిగిలిపోయే వారం కాదు దేవుని కొరకు ఏ రీతికైనా ఈ సంతోషాన్ని ఇతరులను పంచాలని చెప్పి ఏ రీతికైనా సరే ప్రయాసపడతాం అదే అపస్తుల పౌరులు చెప్తాడు కొరందీకి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ఏం చెప్తున్నాడైనా కొరందీకి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఎటుపోయినను శ్రమ ఇదికింపబడిన వారము కాము ఎట్టుపోయినా శ్రమ పడినా ఇరుక్కున్న వల్లం కాదు అంటే ఏంటి దాని అర్థము ఇరుక్కుపోయి మేము శ్రమలేం అనుభవించట్లేదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతాయి చెప్పండి ఇరుక్కుపోతాం ఇరుక్కుపోయి శ్రమలు అనుభవిస్తాం అనవసరంగా ఇరుక్కున్నానే అనుకుంటాం కాని మేము ఇరుకింపబడిన వరం కాదు ఏదో క్రీస్తులని ఇరుక్కుపోయిన ఇరుక్కుపోయి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వరం కాము అపాయంలో ఉన్న కేవలం ఉపాయము లేని వరం కాము అపాయములో ఉండి కేవలం ఉపాయం లేని వరం కాదు అపాయాలు వస్తాయని తెలుసు తప్పించుకునే మార్గం కూడా మాకు తెలుసు తప్పించుకునే మార్గం తెలియక తెలివితేటలు లేక వచ్చి మేము ఈ చిక్కుకోవడం లేదు తరమబడుచున్నను దిక్కులేని వారం కాము తరమబడుచునూ దిక్కులేని వారం కాము అని అర్థం ఏంటిది మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని చంపుతున్నారు మమ్మల్ని మమ్మల్ని తిడుతున్నారు కొడుతున్నారు అని చెప్పి మేము దిక్కులేని వాళ్ళం కాదు మేము తిరగబడి కొట్టగలం కాని అలా చేయట్లేదు ఎందుకు పడద్రోయబడినను నశించేవారము కాము ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే చెబుతున్నాడు యేసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకుని పోగుచున్నాము ఏం చేస్తున్నారంట యేసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క జీవం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ జీవం ఏం చేయాలి మా శరీరం ముందు ప్రత్యక్షపరచబడాలి మా శరీరం ముందు కనపడాలి అని ఏం చేస్తున్నారు ఎల్లప్పుడూ మరణానుభవమును మా శరీరం వహించుకొని పోతున్నాం మరణానుభవాన్ని మేము వహించుకొని పోతున్నాం ఎందువరకు క్రీస్తు యొక్క జీవము ఇతరులకు ప్రత్యక్షపరచబడాలి క్రీస్తు ఏ జీవము మనకు అనుగ్రహించాడో ఆ జీవము ఇతరులకు వెళ్లాలి ఇతరులు తెలుసుకోవాలి ఇతరులు ఈ సంతోషాన్ని అనుభవించాలి అని చెప్పి ఏం చేస్తున్నాడు ఎల్లప్పుడూ శ్రమలను వాళ్ళ యొక్క మరణానుభవమును వహించుకుని శరీరంలో పోతా ఉన్నారు తర్వాత ఏం చెబుతున్నాడు ఎలైనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరం ముందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుతున్నాము కావున మరణమును మీలో జీవమును కార్య అంటే ఏంటి దాని అర్థం యేసు యొక్క జీవం మా మత్సరీరం ముందు ప్రత్యక్షపరచబడినట్లు యేసు యొక్క జీవం మా శరీరంలో ఏ రీతికైతే ప్రత్యక్షపరచబడిందో సజీవమైన మేము కూడా యేసు నిమిత్తం ఏం చేస్తున్నాడు మరణమును అప్పగించబడుతున్నారు కేసు నిమిత్తం ఏం చేస్తున్నారు వాళ్ళు సజీవులంగా ఉన్న మేము మరణానికి అప్పగించుకుంటున్నాం వాళ్ళు మరణానికి మీలో జీవానికి కార్యసాధన జరుగుతుంది అంటే మేము శ్రమపడితే తప్ప మీకు జీవం రాదు మేము కష్టపడితే తప్ప మీకు జీవం రాదు మేము కష్టపడితే తప్ప మీలో జీవం అనే కార్యసాధన జరగదని సంఘానికి నీడు ఆ రోజు చెప్పాడు అంటే దాని అర్థం ఏంటిది పౌరులు కష్టపడింది ఇతరులలో జీవం రావాలని ఇతరులలో ఉత్తేజం రావాలని ఇతరులు ఆ సంతోషాన్ని పొందుకోవాలని పౌల రోజు కష్టపడ్డాడు తన శరీరంలో శ్రమానుభవాన్ని అనుభవించాడు మరణానుభవాన్ని మోసుకొని పోయాడు మరి చెప్పండి మనం ఇతరులలో సంతోషం తీసుకురావడానికి యేసు యొక్క జీవము మన శరీరంలో ఏ రీతికైతే ప్రత్యక్షపరచబడిందో అదే రీతిగా ఇతరులలో ప్రత్యక్షపరచబడటానికి మనం అనుభవిస్తున్న శ్రమలేవి మనం అనుభవిస్తున్న శ్రమలేవి ఏం వదులుకోగలుగుతున్నాం మనం ఏం నష్టపరచుకోగలుగుతున్నాం మనం చూడండి మనము ఒక మాట అనిపించుకోలేం మనం కొంత సమయాన్ని త్యాగం చేసుకోలేం మనం కొంత డబ్బు త్యాగం చేసుకోలేం ఒక ఒక దేవుని నిమిత్తం ఒక శ్రమను ఎంచుకు మన శ్రమను సహించలేని వారం మరి ఏ మనం దేవుని యొక్క జీవాన్ని ఆయన్నిచ్చినటువంటి ఆ సంపూర్ణ సంతోషాన్ని ఇతరులకు పంచగలం ఆ దావిత భక్తుడు ఆ రోజు పడిన తృష్ణ మోషయ గాని అపోస్తులు గాని వారు పడినటువంటి ఆ తృష్ణ మరి నేడు మన జీవితంలో ఉందా అని ప్రశ్న వేసుకుంటే మరి ఉందా చర్పండి ఉందా పౌలు ఏం గొప్ప కాదు కదా పౌలు కూడా నీలాంటి నాలాంటి మనుషుడే మోషే ఏం గొప్ప కాదు కదా అతడు నీలాంటి నాలాంటి మనుషుడే సామాన్యమైన మనుషుడు మరి వాళ్ళు ఎందుకు అంత రీతిగా చేయగలిగినారు వాళ్ళు ఆ రీతిగా దేవుని కొరకు చేయగలిగినారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం వారు ఎందుకు దేవుని చేతులు అంత బలంగా వాడబడుతూ వచ్చారు మరి మనం ముందుకు ఆ రీతిగా చేయలేకపోతున్నాం మార్పు దేవుల్లో లేదు ఆయన నిన్నడేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయనలో ఏ మార్పు లేదు ఆయన ఎప్పటికీ మారడు కూడా మార్పు ఎక్కడొచ్చింది అని నీలో నాలోనే మార్పు వచ్చింది ఆనాడు భక్తుల్లో ఉన్నటువంటి ఆ భక్తి వారికి ఆ సమర్పణ జీవితము ఈరోజు మనకు లేదు ఈరోజు మనకు లేదు అందుకే చూడండి మనము ఎంత ప్రభావమయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం లేదు ఆ రోజులో సంఘం విస్తరించింది ఆ రోజు ఏ టూల్స్ లేవు ఆ రోజు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు లేవు ఆ రోజు టెక్నాలజీ లేవు ఆ రోజు ఏ వెహికల్ సపోర్ట్లు లేవు ఏ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ లేవు ఏమీ అయినా కానీ నాడు సంఘము విస్తరించింది నేడు ఈ రోజు సంఘాలు నడు ఏం జరుగుతా ఉంది ఆ పల్లెకి మించి ఆ నాలుగు గ్రామ ఆ నాలుగు కుటుంబాలకు మించి దాటి బౌ బయటి వెళ్లలేకపోతా ఉంది ఆ నలుగురికి మించి దాటలేకపోతా దానికి కారణం ఏంటి అని అంటే శ్రమానుభవం లేదు ప్రయాస తత్వం లేదు దేవుని బిడ్డలకి దేవుని బిడ్డలకు తత్వం లేదు ఈరోజు ఎటువంటి పరిస్థితి ఆ సారైందని అంటే లోకంలో సత్యాన్ని తెలిసిన వారేమో మౌనంగా ఉండిపోతున్నారు దేవుని ఎరిగినటువంటి వారేమో మౌనంగా ఉండిపోతున్నారు చేయగలిగినటువంటి వారేమో మౌనంగా ఉండిపోతున్నారు డబ్బు కలిగిన వాళ్ళు ఏమో మౌనంగా వండిపోతున్నారు కానీ మేము చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు ఏమో వాళ్ళు మౌనంగా వండిపోతున్నారు ఉన్నవాళ్ళు ముందుకు రావడం లేదు మేమేదో చేస్తామని వచ్చిన వాళ్ళకు అవేవీ లేవు చాలా మందిని చూస్తూ ఉంటాను కొంతమంది విశ్వాస్తులలో బాగా కలిగిన వాళ్ళు ఉంటారు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ముందుకు రారు ముందుకు వచ్చి ప్రయత్నం చేయరు ఏ సంఘాన్ని అయితే నడిపిస్తుంటాడో ఆ కాపుర దగ్గర డబ్బు ఉండదు ఆ కాపుర దగ్గర అంత ధనము ఉండదు ఇంకా గట్టిగా చెప్పాలని కొంతమంది కాపురల దగ్గర భక్తి కూడా ఉండదు అటువంటి పరిస్థితులు నేను మరి ఏ రీతిగా సంఘం ముందుకు వెళ్తది ఏ రీతిగా ముందుకు వెళ్తది ఏ రీతిగా సంతోషాన్ని ఇతరుల పొందుకోగలుగుతారు ఏ రీతిగా ఇతరులు కూడా ఈ సంతోషంలో పాలిబాగస్తులు అవుతారు మనం ఏ రీతిగా ప్రభువుని సంతోష పెట్టగలుగుతాం యేసుక్రీస్తు ప్రభు వారు లోకాన్ని విడిచి వెళ్తూ ఆయనేమి లోకవంతట తిరిగి సువార్త చేయలా ప్రపంచవంతట తిరిగి సువార్త చెప్పి పోవాలా పన్నెండు మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు పదకొండు మంది మిగిలరు ఆ పదకొండు మందికి అప్పగించి పోయాడు ఎందుకు దా ఎందుకు వారు నమ్మకస్తులని ఎంచాడు కాబట్టి వాళ్ళని నమ్మకస్తులుగా దేవుడు ఎంచాడు ఈ రోజు నిన్ను నన్ను కూడా అదే నమ్మకస్తులుగా ఇంచాడు ప్రభు నాడు ఆ లేరు ఆ యేసు ప్రభుని ప్రకటించిన లేరు లేరు ఆ యేసుప్రభుని ఎరిగిన ఆ శిష్యులు ఈ రోజు లేరు కాని వాళ్ళైతే లేరు గాని అదే యేసు ప్రభుని ఎరిగిన మనం ఉన్నాం అదే వాక్యం తెలిసిన మనం ఉన్నాం కానీ వాళ్ళు రోజు తెగబడి ప్రయాసపడ్డారు ఈరోజు మనకేమో వదరడం లేదు ఈరోజు మనకేమో పరిస్థితులు అనుకూలించడం లేదు ఎందుకంటే వాళ్ళలో సమర్పణ ఉంది కానీ మనలో సమర్పణ లేదు సమర్పించుకోకుండా ఏది చేయలేం అన్నీ అనుకూలిస్తే చేసేది అది నష్టపరచుకోవడం కాదు నేను కూడా అన్ని అనుకూలించినప్పుడు చేస్తాను అని పౌలు అనుకుంటే మాట రాయడానికి ధైర్యం వచ్చేది కాదు సమస్తమును నేను నష్టపరుచుకున్నాను ఏవేవి నాకు లాభకరమైన ఉన్నాయో అవన్నిటిని నేను నష్టముగా ఎంచుకుని అన్న పదం రాయడానికి ధైర్యం వచ్చేది కాదు ఆయనకి ధైర్యం ఉండేది కాదు కానీ ఆయన ధైర్యం ఎందుకు రాయగలిగింది అంటే ఆయనకు ఉట్టిగానే సాధ్యం కాలేదు అదేదో దేవుడు ఏదో మాయ చేస్తే సాధ్యం కాలేదు నష్టపరచుకుంటే సాధ్యమైంది వదిలేసుకుంటే సాధ్యమైంది త్యాగం చేసుకుంటే సాధ్యమైంది మరి నీకు నాకు ఆ త్యాగం ఎందుకు లేకుండా పోతా ఉంది పరిశీలించుకోవాలి నీకు నాకు ఆ తృష్ణ ఎందుకు లేకుండా పోతా ఉంది పరిశీలించుకోవాలి మనం మన యొక్క ధీమా లేదు మనం రక్షణ పొందినాం మనం బాప్తి పొందినాం మనం దేవునితో ఉంటాం అంటే ఇక మన ధీమా ఏముంది ఏ తప్పు చేసి వచ్చినా ఈ ఉన్న బూతులు తిట్టి వచ్చినా ఎవరిని ఏం చేసి వచ్చినా ఆ బాల దగ్గరికి వచ్చి ప్రభు క్షమించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ప్రభు క్షమిస్తాడు అని చెప్పి నిర్లక్ష్యమైన జీవితాన్ని కలిగినటువంటి వారం మనం ఏముందిలే దేవుడు క్షమిస్తాడులే దేవుడు కరుణిస్తాడులే మన వల్ల ఏమవుతుందిలే ఇది చాలా ఇంపార్టెంట్ పని కదా ఇది చాలా ప్రాముఖ్యమైన పని కదా ఈ పని చేయకపోతే ఎలాగా నే లేకపోతే ఇంకెవరు చేస్తారు చూడండి అది కాదు మనం చదువుతున్నటువంటి విధానం అది కాదు దేవుని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి విధానం మనం త్యాగం చేసుకోలేని వారంగా ఉన్నాం అని రాసిన మాట ఏంటిది నాకు లేవేవి నాకు లాభకరమయ్యి ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటని నష్టపోకపోతే దేవుని పని ఎప్పుడు చేయలేము ఏమి నష్టపోవాల్సి వస్తుంది డబ్బులు ఒక్కోసారి నష్టపోవాల్సి వస్తుంది ధనాన్ని నష్టపోవాల్సి వస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి చూడండి మన మనశ్శాంతిని నష్టపోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి చూడండి సమయాన్ని నష్టపోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనల్ని మనమే నష్టపోవాల్సి వస్తుంది అలా నష్టపోతేనే నేడు సువార్త ఆనాటి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటిదాకా కూడా నిర్విరామంగా ఎటువంటి ఆటంకాలున్నా ఎంతమంది అనగదొక్కలను చూసినా పడగొట్టాలని చూసినా ఎంతమంది క్రిస్టియానిటీనే లేకుండా చేయాలని దొరికిన దొరికినట్టు నరికేసినా చంపేసినా కాల్చేసినా ఆ సువార్త నేడు నేడు నీకు నాకు కూడా అందుబాటులోకి వచ్చింది సమర్పణ లేకుండా సాధ్యం కాలేదు అది ఏసు ప్రభు సమర్పణలు యేసు ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేయకపోతే మనకు సువార్త మనకు ఈ యొక్క సంతోషము ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యము ప్రభు సన్నిధిలో సంపూర్ణ ఆనందాన్ని సంపూర్ణ సంతోషాన్ని పొందుకునేటువంటి ఆ ధన్యత మనకు దొరికేది కాదు ఈ సంతోషం మనకున్నది ఈ ఆనందం మనకున్నది అనే చెప్పబడే ఆ వార్త ఆ పోస్టులను త్యాగం చేసుకోకపోయింటే మన పూర్వీకులు మన వాళ్ళ భక్తులందరూ కూడా త్యాగం చేసుకోకపోతే సాధ్యమయ్యేది కాదు నేను చూడండి నీవు నేను కూడా త్యాగం చేసుకోకపోతే నీవు నేను కూడా నష్టపరచుకోకపోతే చూడండి ఈ ఈ కొనసాగింపు ఈ ఆనందము కొనసాగింపు సాధ్యపడదు నేటి దినాలలో సాధ్యపడదు కాబట్టి మనం నష్టపరచుకోవడం అలవాటు చేసుకోవాలి త్యాగం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నాకు అనిపిస్తుంది అన్ని వదిలేసుకుని మంచిగా దేవుని సన్నిధులు ఉంటే బాగుంటది కదా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటది కదా ఎందుకీ లోకంలో శోధనలు శ్రమలు కొట్లాట్లు గొడవలు పరిగెత్తులు టెన్షన్లు స్ట్రెస్ ఇవన్నీ ఎందుకు దేవుని సన్నిధిలో మంచిగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని దగ్గర ఉండిపోవచ్చు కదా అన్న తలంపు నాకు వచ్చి నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు చంప చెప్పాడు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాల నువ్వు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడకుండా నువ్వు సుఖానుభవాన్ని కోరుకుంటున్నావు అనే మాట దేవుడు నాతో మాట్లాడాడు నాకు అనిపించింది నేను చేసిన ఆలోచన ఎంత మూర్ఖమైన ఆలోచనలో కాబట్టి చూడండి వాక్యం వింటున్న మనం నా వల్ల ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న ఎప్పుడు మన నోటమింట రానుకూడదు మన ఆలోచనలోని కూడా రాకూడదు నా వల్ల ఏం సాధ్యం అనే ఆలోచన వచ్చి చాలా మంది ఆగిపోతారు చాలా మందికి ఉంటది ఆశ చాలా మందికి చేయాలని ఉంటది ఆశ కానీ మొట్టమొదటి దుష్టుడు వేసే అగ్ని బాణం ఏంటిది అని మన వల్ల ఏమవుతుంది అడుక్కునే వాళ్ళు గొప్ప గొప్ప పరిచర్య చేశారు కాళ్ళు చేతులు లేని వాళ్ళు గొప్ప గొప్ప పరిచర్యలు చేశారు నేడు నేడు మనకు అన్నీ ఉన్నాయి మనమేమి పోయి ఒక దేశాన్ని మార్చక్కర్లేదు మనం ఏమి పోయి చూడండి ప్రపంచాన్ని మార్చక్కర్లేదు మన కుటుంబాన్ని లేకపోతే మన చుట్టుపక్కల మనం మార్చగలం ఆ ప్రయాసం మనకుంటే చాలు ఆ నష్టపరచుకునే విధానం మునుకుంటే చాలు నష్టపరచుకోవడం మనం అలవాటు చేసుకోవాలి పుట్టిగానే రాదు ఎప్పుడు అది సాధ్యం అంటే ఆ నష్టపరచుకోవడం ఆ దేవుడిచ్చే సంతోషం ఎంత గొప్పదో మనకు అర్థమైనప్పుడు ఆ దేవుడిచ్చే ఆనందము ఆ దేవుని సన్నిధి ఎంత గొప్పదో మనకు అర్థమైనప్పుడు ప్రభు ఎంత గొప్ప బహుమానం ఇస్తాడో ఆ బహుమానం ఏంటో మనకు అర్థమైనప్పుడు మనం చేసుకోగలుగుతాం మనం సమర్పించుకోగలుగుతాం మనం నష్టపరచుకోగలుగుతాం కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటే చేసేది గొప్పతనం ఏమీ లేదు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదు మనమే అనుకూలపరచుకోవాలా ఎప్పుడు అనుకూలంగా దొరుకుతుంది అంటే నష్టపరుచుకున్నప్పుడు కాబట్టి నష్టపరుచుకుందాం దేని కొరకు శాశ్వతమైన సంతోషం కొరకు దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానం కొరకు దేవుడు ఏం చేశాడు నిర అపరాధులుగా సన్ని ప్రవేశించాల్సిన ఆయన సన్నిధులు మనల్ని నిరపరాధులుగా నిలవబెట్టాడు దోషుల్లాగా నిలబడాల్సిన ఆయన సన్నిధులు మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టాడు అపవిత్రులుగా ఆయన సన్నిధిలో నిలవలసిన మనల్ని పవిత్రులుగా నిలవబెట్టాడు ఇంకా అంతకంటే గొప్ప ధన్యత మనకి ఏమి ఇచ్చాడు అంటే ఏ ఏ సన్నిధులైతే అడుగు పెడుతున్నామో ఆ సన్నిధిలోనే దేవుని కుమారులుగా మనల్ని నిలవబెట్టాడు దేవదూతలకు దక్కలేది భాగ్యం దేవదూతలకు దొరకలేదు సంతోష సంతోషం ఈ గొప్ప ధన్యత నిరంతరం మాట వినేటువంటి దేవదూతలకు కూడా దేవునాగ్నికు లోబడే దేవదూతలకు కూడా ఈ గొప్ప ధన్యత దొక్కలేదు తిరుగుబాటు చేసేటువంటి అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగున్న మనకు దేవుడిచ్చాడు ఈ గొప్ప ధన్యత దేవుడిచ్చాడు కాబట్టి ఆ దేవుడిచ్చిన ఆ సంతోషాన్ని ఇతరులకు పంచేవరంగా మనం ఉండాలం ఇటు మనం అనుకుంటున్నాం అంతా ఉంది కని నిజంగా వాస్తవానికి చూస్తే ఏమాత్రం పరిస్థితి బాగలేదు లోకంలో మనం చూస్తే పరిస్థితులు అంత తల్లకిందులుగా ఉన్నాయి లోకం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా విపరీతమైన పరిస్థితుల్లో ఉంది సంఘాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే చెప్పడానికి మాటలు కూడా చాలు అంత దానమైన పరిస్థితిలో ఉన్నాయి కల్లారా చూస్తున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది ఎంతో దుఃఖం కలుగుతుంది ఎందుకు వీళ్ళు దేవులు బిడ్డలే కదా ఎందుకు ఈ రీతిగా ఉన్నారు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నారు ఏ రీతిగా జీవిస్తున్నారు ఇటువంటి ఆత్మీయస్థితి కలిగి ఉన్నారు అని చూడండి ఎంతో దుఃఖం కలుగుతుంది అని కానీ ఏం చేయగలం ఏమి చేయలేం కాబట్టి ప్రయాస పడాలా త్యాగం చేసుకోవాలా నష్టపరచుకోవాలి నష్టపరచుకొని దేవుడు అనుగ్రహించేటువంటి అశాశ్వతమైన సంతోషాన్ని మనం పొందుకోవాలా అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కనికరమ్మ కృపగలిగిందేవానికి రాత్రికాల సమయంలో ప్రభున్నిధిలో గడిపే కృప పాటల ద్వారా ఆరాధించడానికి ప్రభు కృపనిచ్చారు అందుబట్టి మీకు వందనాలు ఇంతవరకు నా తండ్రి వాక్యం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నీటి నీటి వాగుల కొరకు ఏ రీతిగా నా తండ్రి ఆశపడుతుందో ప్రభావ తండ్రి నీ సన్నిధి కొరకు ఆ రీతిగా ఆశపడుతూ వచ్చాడు ఎందుకంటే మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ప్రభు ఆ సంతోషం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు ఆ సంతోషాన్ని కోల్పోతున్నాను దిగులు పడ్డాడు ఆ సంతోషం కొరకే తండ్రి తన ఆశపడుతూ వచ్చాడు ఆయన ఆ సంతోషం పొందుకోవడానికి మోసేనైనా తండ్రి శ్రమానుభవాన్ని ఆయన ప్రేమించాడు నీ నిమిత్తం గొప్ప ఆయన నిందలే గొప్ప ధన్యతాన్ని గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు ప్రభుత్వ తండ్రి పౌరులు కూడా తన సమస్యను నష్టపరచుకుంటూ వచ్చాడు ఆ తండ్రి నైనా ఈ రోజు నా ప్రభావ మేము కూడా అట్టి వారంగా ఉండడానికి సహాయపడండి మేము సమర్పణ లేని వారంగా ఉన్నాం నష్టపరచుకునేటువంటి ప్రభా ఆ కాల ఆలోచన లేని వారంగా ఉన్నాం అటువంటి జీవితం లేని వారంగా ఉన్నాం తండ్రి నువ్వు చేశావు నువ్వు నాకు సంతోషం ఇచ్చావు అని చెప్పి నా కృతజ్ఞత చెల్లించే వారంగానే ఉన్నాం గాని ప్రభా నీ మాట విని ప్రభా నీ కొరకు ప్రయాసపడేటువంటి జీవితాన్ని కలిగిలేని వారంగా మేము ఉన్నాం ప్రభావ తండ్రి మమ్మల్ని క్షమించండి మన్నించండి నా ప్రభావ నష్టపరచుకోవడం మాకు నేర్పించండి నా తండ్రి ఏ రీతిగా ప్రభా మేము ముందుకు సాగాలో తెలియజేయండి ఏరీతిగా ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప సంతోషాన్ని అనేకులకు ఏరీగా మేము ప్రకటించేయాలా అనేకుల జీవితాల్లో ప్రభావి సంతోషం ఏ రీతిగా తీసుకెళ్లాలి ప్రభావ మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నాయన ప్రభు నా తండ్రి కష్టపడే తత్వాన్ని మాకు అనుగ్రహించండి ప్రయాసపడే తత్వాన్ని మాకు అనుగ్రహించండి ఏరీతిగా నా డోస్తులను ప్రభు తమ తమ ప్రాణార్పుణంగా పోయి పోయి పోయబడుతున్న ప్రభు తన ప్రాణాలను అర్పించమని ప్రయాసపడ్డారు ఈ రోజు నా తండ్రి మేము కూడా ప్రయాసపడేవారంగా ఉంటుంది నా తండ్రి కృపచూపించండి కనికరించండి నీ యొక్క శక్తిని పొందుకొని ఆయన నీ ఆత్మచేతను అడిపిబడి నిశ్చితాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వరంగ అనేకుల జీవితాలలో ప్రభు ఈ సంతోషాన్ని ప్రభు నా తండ్రిని ఆయన వారికి మమ్మల్ని నిలబెట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను సహాయపడండి కృపచూపించండి నిచితాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి సహాయపడండి రాత్రికాల సమయంలో ప్రభు తండ్రి మీ మాట్లాడిన మాటలను బట్టి వందనాలు తండ్రినైనా మా జీవితాల్లో కూడా ప్రభా నీ సన్నిధిలోనైనా మేము అపరాధులుగా నిలబడాల్సినటువంటి వారము దోషం ప్రభావి అపవిత్రులుగా నిలబడాల్సినటువంటి వారు కాని ప్రభా మీరు మా కొరకై నైనా దేహం ధరించి ఈ లోకానికి వచ్చి ప్రభావ మరణాన్ని అనుభవించి ఆయన మీ సన్నిధిలో మమ్మల్ని నిర్దోషులుగా నిరపరాధులుగా తండ్రి పరిశుద్ధులుగా నిలబెడుతూ వచ్చారు ఏ సన్నిధిలో ప్రభావం ఆ సన్నిధిలోనే బిడ్డలుగా ఉన్న కృపను దయూర్ణ సంతోషాన్ని అనేక జీవితంలో సహాయపడమని కృప చూపించమని వచ్చిన వారిందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిషత్ ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి అందరికీ తనకు ఒక ప్రేరాంశం ఉంది ప్రేరాంశం చేసుకున్నాము ఫస్ట్ బ్రదర్ అని ఆయనకి ఆ ఇంటి మీద నుంచి ఇంటికి పైకప్పు మీకు ఎక్కితే రేకులు విరిగి అలా చిన్న ఆయన కాలు చేతులు రెండు ఇరిగి చేతులు ఇరిగిపోయిన కాలు ఇరిగిపోయినాయి ఆయన పేరు అనిల్ బ్రదర్ ఫస్ట్ అనిల్ గారు కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేయండి ఆయన తొందరగా స్వస్థపరచబడాలా దేని సాక్షిగా కాబట్టి ఒక ప్రేరాంశము మన మధ్యలో గ్లోరి సిస్టర్ చేస్తుంది కళ్యాణ చేస్తుంది గ్లో ప్రైజ్లాడు అని ఆయన కింద పడిపోయాడు ఆయన కాలు చేతులు మొత్తం విరిగిపోయినాయి ఆయన ఆపరేషన్ కావాలా కాబట్టి దేవుడి డబ్బు సాయం చేయాలా ఇంకోటి ఆయన రక్షణ ఏమంటారు కుటుంబం సాక్షి జీవించాలా కుటుంబానికి కావాల్సిన అవసరం దేవుడు తీర్చాలా తొందరగా కోలుకోవాలా బ్రదర్ స్తోత్రం పరిశుద్ధ మల రాజానికి వందనాలు తండ్రి క్రిష్ రజాని ఎక్కి స్తోద్రం దేవాసుక్రిజానికి వందనాం ముఖ్యంగా అనిల్ బ్రదర్ ని ముట్టండి దేవ అబన్ తల మధులు నరికాల వరకి ముట్టండి దేవాన్ని ఎక్కి స్తోద్రం దేవా అప్పుడని మీరే ముట్టి తాకి స్వస్థపరచండి మరొక ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ కావాలి ఏసునావు మీరే కార్యం జరిగించండి డబ్బులు కూడా మీరే సహాయం దండి దేవా ఏసు రాజాని ఎక్కి స్తోత్రం దేవా మరి కుటుంబంలో కూడా ప్రత్యేక బిడ్డ తాకండి వాళ్ళ కూడా మీరే తోడేయండి కుటుంబ సమాధానం దయచేసి నిమ్మది దయచేసి మీరే సహాయం దయచేసి నీ నామానికి ఆ మి మీరు రక్షించుకుని నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ క్రిష్ణాం తండ్రి ఆమె ప్రభ పరిశుద్ధుడా కృపగల ప్రభ మహాగనుడవు సర్వశక్తి మంతుడవు నాయన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మరి యొక్క బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప కార్యం చేయవాడవు ప్రభ అదండి ఆ బిడ్డని మీరు ముట్టండి ప్రభా మరి కింద పడినటువంటి ఆ ప్రభాన తండ్రి కాళ్ళు చేతులు విరిగి ప్రభా మరి దీనావస్థలో ఉన్నాడు నాయన మీరు ఒకసారి చూడండి ప్రభా ఆ మీరు ముట్టండి నాయన ఆవిడ యొక్క తండ్రి ప్రభాన తండ్రి జీవితం సరిచేయండి ప్రభా సాక్షి బిడ్డలుగా ఆ కుటుంబం అంతటినీ కూడా ప్రభ మీరు నిలబెట్టండి ప్రభ కావలసిన ఆర్థిక సహాయం ప్రభన తండ్రి మీరు దయచేయండి ఆయన ఆ బిడ విషయంలో ప్రభ మీరు గొప్ప స్థిరంగా నిలబడాలా బిడ సేవలో కంటిన్యూ కావాలా తండ్రి గొప్ప మీరే జరిగించమని ప్రభా సమస్తం సాధ్యం చే చేయవాడు నా తండ్రి నీకు ఆ సాధ్యమైంది లేదు ప్రభ ఎన్ని ఎముకలు విరిగినా కూడా ప్రభా అన్నిటినీ ప్రభ తండ్రి తిరిగి వాటి వాటి స్థానంలో అతకబెట్టి సారీ ప్రభా గొప్ప కార్యములు మీరు జరిగించండి ఆ డాక్టర్స్ కి కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభావిలాంటి ఇన్ఫెక్షన్స్ కలగకుండానైనా ఆ బిడ్డను మీరు ముట్టండి ప్రభ నడి నెత్తం చరికాల వరకు సంపూర్ణ మానసికంగా ప్రభావతంటే ప్రభుత్వ పరిశుభాత్మ కార్యంలో ఆ కుటుంబంలో జరిగించమని ఆ బిడ్డ పడక చుట్టూ నా తండ్రి ఆ హాస్పిటల్లో సరిచేయమని గొప్ప కార్యంలో మీరు జరిగించేవాడు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటు ఏమంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి గొప్ప దేవాన్ని కొందరు చేస్తుంది సస్పర్చండి బిడ్డకి కౌస్ అవసరాలు తీర్చండి గొప్ప దేవాన్ని కొందరం చేస్తున్నాం ముఖ్యంగా దేవా బిడ్డని సాక్షిగా జీవించాలా ఆ బిడ్డకి ఏం లోటున్నావా లోటు సంపూర్ణంగా కవాస తీర్చండి మరి కాలాల్లో చేతులలో లేచండిసిపోవాడ చుట్టేయండి ముఖ్యంగా దేవా కుటుంబాన్ని సాక్షి జీవించాలా అవసరవసరాలు తీర్చండి మరి ఆప్షన్ సక్సెస్ కావాలా దేవా ఆ బిడ్డ తొందరగా కోల్పోవాలి మీరే సాయం వచ్చేసి రెండు వేల లేచండి ఇంతవరకు మీరు వాకి మాట్లాడి కొందా వేసుకోవాల్సి బాబా ఈ లోకాశాలను నష్టంగా ఎంచుకోవాలా మీరు మాకు సాయం తెచ్చేసి నీ యొక్క ఆత్మ తెచ్చుభ గొప్ప నా చేసినాం దాన్ని ఏమి ఇచ్చినా నీరు మేము తీర్చుకోలేసి బాగా గొప్పదనుకుందా చేసినాం మా జీతాన్ని సమర్పించుకోవాలా ఈ లోకాన్ని మొత్తం పెట్టకపోగా ఎంచుకోవాలి బాబా మీరు మాకు సాయం ఇచ్చేసి ముఖ్యంగా బ్రదర్ మీకు తొందరగా కోలుకోలేక సాయంతి విడుదల చేయండి కాస్ట్ తీర్చి ఈ రాత్రి అంతా తోడుగా ఉండి ప్రతి వర్షాలు లెక్కలు తీర్చి నీరాగర్ సిద్ధ పసుకోమని వేసిన ప్రవేశ పశువుత నడిపింపు మనందరికి సతాకాలం తోడైనా ఉన్నాక మెయిన్